ఆకాశవాణి తెలుగు సాహిత్య రంగంలో దేవులపల్లి రామానుజరావు గారి వచ్చి తెలియని వారుండడు దేవులపల్లి రామానుజరావు గారు ఆకాశవాణి హైదరాబాద్ స్టూడియోస్ కు వచ్చి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనేక సందర్భాల్లో అయితే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఒక్కసారి ఆలోచించండి ఈ కార్యక్రమం ఎనభై ఎనిమిదిలో ఆచార్య ముదిగొండ శివప్రసాద్ గారు దేవులపల్లి వారితో సంభాషించిన రికార్డింగ్ ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాం దేవులపల్లి స్వరాన్ని వినండి ఆకాశవాణికి మాత్రమే అవకాశం ఉంది ఒక మహాత్మా గాంధీ ఒక జవహర్లాల్ నెహ్రూ వంటి జాతీయ నేతలు మరి అంతర్జాతీయ ప్రముఖులు అలాగే మన తెలుగు భాష సాహిత్య సామాజిక సాంస్కృతిక రాజకీయ ప్రముఖుల స్వరాన్ని అందించే అవకాశం ఇది ఆకాశవాణి ఆర్కైవ్స్ లో కొన్ని అమ్మకాన్ని కూడా ఉన్నాయి మీకు సమీపంలోని ఆకాశవాణి కేంద్రాన్ని లేదా దూరదర్శన్ కేంద్రాన్ని సంప్రదించండి ఆకాశవాణి ఆర్కైవల్ ప్రొడక్ట్స్ స్వర భాండ దృశ్య భాండాల నుంచి తీసిన ఆడియో సీడీలు వీడియో సీడీలు కూడా అమ్మకానికి ఉంటాయి ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాన్ని సంప్రదించి ఆర్కైవ్స్ సద్వినియోగం చేసుకోవచ్చు సజీవ స్వరాలు శీర్షిక ఇప్పుడు దేవులపల్లి రామంజరావు గారి స్వరాన్ని విందాం వారిని పరిచయం చేస్తున్నవారు శివప్రసాద్ నమస్కారం రామంజరావు గారు చెందినటువంటి జ్ఞాన వృద్ధులు వయో వృద్ధులు ఆ తరానికి చెందిన ఆంధ్రదేశంలోని జాతీయోద్యమాలతో సాంస్కృతికమైన సాహిత్యమైనటువంటి అనేకమైన ఉద్యోగ ఉద్యమాలతో సన్నిహితమైనటువంటి సంబంధం మీకు ఉండటం మాత్రమే కాకుండా మిమ్మల్ని ప్రభావితం సుప్రసిద్ధమైన నాయకులు ప్రభావితం చేయటము అలాగే మీరు తర్వాత ప్రభావితం చేయటం ఇవన్నీ కూడా జరిగింది కాబట్టి ఈ తరానికి వర్తమాన తరానికి మీ యొక్క అనుభవాలు జ్ఞాపకాలు చెప్పినట్లయితే అవి చాలా మార్గదర్శకంగా ఉంటాయి అన్నటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేసి దాని ద్వారా సమాధానం కాబట్టి కోతలకు వినిపిస్తూ ఉన్నటువంటి కార్యక్రమాన్ని చూపిస్తున్నాము మరి దయచేసి తాము తమ అనుభవాలను చెప్తే బాగుంటుందని కోరుతున్నాము మీరు నన్ను గురించి చాలా మంచి మాటలు చెప్పినారు అది నా యోగ్యత కంటే మీ సౌజన్యమే దానికి కారణమని నేను అనుకుంటా నిజానికి నేను అనేక ఉద్యమాలతో అనేక సంస్థలతో సంబంధం కలవాడినయినప్పటికీ ఈ రంగంలో రావలసిన వాడిని కాదు కుటుంబ పరిస్థితులను గురించి ఆలోచించుకున్నప్పుడు మా ఊరు వంగపాడు అక్కడ వ్యవసాయం వరంగల్ చాలా దగ్గర అక్కడ నేను వ్యవసాయం చేసుకోవడం వరంగల్ డిస్ట్రిక్ట్ కోసం లా చేసుకోవడం ఇది నాకు బాగా ఉండేది కానీ మలుపు దిచ్చిన సంఘటనలు కొన్ని ఉన్నాయి ఆ సంఘటనలు నేను చదువుకునే రోజు నుంచి హై జీవితం నుంచే ప్రారంభమైంది అది ఎక్కడ జరిగిందండి హై స్కూల్ విద్యా వరంగల్లోనే వరంగల్లో నేను వరంగల్ వాటిని విద్యాభ్యాసం వరంగల్లో జరిగింది తర్వాత హైదరాబాద్ అప్పుడు ఏమి జరిగింది అనేది ఉంటే నేను ఎక్కువగా చదువుకునే అలవాటు నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం పత్రికలు చదవడం వ్యక్తుల కంటే పుస్తకాలు పత్రికలు నన్ను ఎక్కువ ప్రభావితం చేసిన నేను చదువుకునే రోజుల్లో पंद इतव प्राइस्कूल जवहरलाेहरू गार लाहोर कांग्रेस अद्यक्ष संपूर्ण स्वराज्य गम्यु जवहरलायक आना युवत जवहरलाल् चला उत्साहरिने ఆ సందర్భంలోనే ఆయన పుస్తకాలు కూడా దొరకడం జరిగింది వరల్డ్ హిస్టరీ లెటర్స్ తీసి ఇందిరాగాంధీ ఇవన్నీ తర్వాత అటోబయోగ్రఫీ డిస్కవరీ ఆఫ్ ఇండియా జవహర్ లాల్ నెహ్రూ పుస్తకాలు నన్ను బాగా ప్రభావితం చేసిన అదే కాలంలో మన ట్యాగూర్ గారి వాంగ్మయం కూడా విద్యార్థుల్లో బాగా ప్రచారంలో ఉండేది ఒకటి వరకు ఆయనకి ఎంతలో నోబుల్ ప్రైజ్ వచ్చేసింది ట్యాగూర్ షార్ట్ స్టోరీస్ నేను బాగా చదివినాను క్రసంట్ మూన్ వంటి పుస్తకాలు చదివినాను ఈ విధంగా జవహర్లాల్ నెహ్రూ ట్యాగూర్ ఈ పుస్తకాలు చదువుతూ ఉండగా గాంధీ హరిజన్ పత్రిక తీసేవారు ఆ హరిజన్ పత్రికలో మన దేశము సమస్య వీటి అన్ని రాస్తుంటేవాడు సంస్థాన ప్రజల సమస్యలను గుర్తు రాస్తుంటేవాడు ఈ విధంగా నాకు గాంధీ గారి హరిజన్ పుస్తక జవహర్లాల్ నెహ్రూ పుస్తకాలు టైర పుస్తకాలు అవన్నీ జరుగుతాయి అదే కాలంలో ప్రేమ్ చంద్ రంగంలో ప్రవేశించినట్టు ఆయన యొక్క టైగోర్ శ్రమకాదు ప్రేమ్ చంద్ నేను బాగా చదివినా ప్రేం పతీసి ప్రేమ్ పతీసి ఉర్దూ స్క్రిప్ట్లు చదివిన ఈ పుస్తకాలని నన్ను బాగా ఉత్సాహతరంగితం చేసి మనం కూడా ఏదో చేయగలను అని అనుకుంటాం అప్పుడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ దొరుకుతుంది మదన్ మోహన్ మాధవ్య గారు గాంధీ గారు వీరు వెళుతుండేవాళ్ళు నా హై డేస్ యొక్క సందర్భం ఈ విధంగా జాతీయోద్యమం యొక్క ప్రభావం విద్యార్థి దశలో ఉన్నప్పుడు మీ మీద అఖిల భారత నాయకత్వం ప్రభావం ప్రభావం దాని ద్వారా మీ జీవితం ఒక మలుగు తిరిగింది అప్పుడు ఇంకా కొన్ని సంఘటనలను తెలుగు వైపు తీసుకునే సంఘటన కూడా ఉండేది అలా గ్రంథాలయం ఉండేది మా ఇంటి దగ్గర తెలుగు నవల చదివే నేను మీరందరూ చదువుకున్నట్టుగా శాస్త్రీయంగా ఛందస్సు వ్యాకరణం ద్వారా అంతా ఇంగ్లీష్ మీడియం ద్వారానే చదువుతున్నా లిటరేచర్ బాగా చదివిన ఉర్దియం కూడా ఉండేది నేను ఇంగ్లీష్ మీడియం ద్వారా చదువుకున్నా నేను ఇంగ్లీష్ మీడియం ద్వారా కాకతీయ కాన్ఫరెన్స్ జరిగింది మన వరంగల్ లో పంతొమ్మిది వందల ముప్పై ప్రాంతం ప్రొఫెసర్ చిరుగుడి హనుమంతరావు గారు నిజాం కాలేజీలో ప్రొఫెసర్ గా ఉండేవారు తర్వాత నేను వారి దగ్గర చదువుకోవడం జరిగింది వారు ఆ కాన్ఫరెన్స్ అధ్యక్షుడుగా వచ్చినారు మహోపన్యాసం చేస్తున్నారు ఆంధ్ర చరిత్ర సంస్కృతిని గురించి మదంపల్లి సోమశేఖర్ శర్మ గారు వంటి వారు నాతో అంటుండేవాళ్ళు హనుమంతరావు గారు మాకు పాఠాలు చెప్పదగిన వారు అది ఒకటి నన్ను బాగా ప్రభావితం చేసింది అదే కాలంలో నాగేశ్వరరావు గారు ఈ కాకతీయ కాన్ఫరెన్స్ వచ్చినాథ నాగేశ్వరరావు నాగేశ్వరరావు గారిని అక్కడ గ్రంథాలయంలో వారికి సన్మాన పత్రం సమర్పణ ఇచ్చారు నాగేశ్వరరావు గారి మూర్తి నన్ను బాగా ప్రభావితించేది ఆంధ్రపత్రిక ఆరోగ్యలో ఊరూరుకు వెళ్లేది వారు ఉచితంగా పత్రికనిచ్చేది ఈ విధంగా పత్రికలు పుస్తకాలు అఖిల భారత నాయకత్వం ఆంధ్ర చరిత్ర సంస్కృతి తర్వాత మేము నిజాం కళాశాలకు వచ్చినాం నిజాం కళాశాల అప్పటి అప్పర్ క్లాస్ కళాశాల సాధారణంగా సాధారణలోకి దొరికేది కాదు నాకేదో దొరికింది అనుకోండి నిజాం కళాశాలలో మహారాష్ట్ర ఉండేవాళ్ళు కమీడియన్స్ ఉండేవాళ్ళు ముస్లిమ్స్ ఉండేవాళ్ళు కాస్మోపాలిటన్ సిటీ కాస్మోపాలిటన్ సిటీ అది మెడ్రాస్ యూనివర్సిటీకి అందువరకు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న నిర్బంధాలు అక్కడ లేకపోయింది మేము ఫ్రీగా మా జీవితాలను దిద్దుకోవడానికి అవకాశాలు నిజాం కావు అందువల్ల అఖిల భారతీయ స్థాయిలో మొదటి నుంచి నాకు వచ్చినటువంటి భూమి కయ్యి అప్పుడు సరోజినీ దేవి మాకు నిజాం కాల ఆచారతి విద్యార్థి సంఘ వార్షికోత్సవాలను బ్రహ్మాండమైన ఉపన్యాసాలు ఆమె ఉపన్యాసాలు చేస్తే గంధర్వ లోకానికి వెళ్ళినట్టుగా ఉండేది మా విద్యార్థులను మంత్రముగ్ధులను చేసి ఆ ఉపన్యాసాలను బాగా ఈ భారతదేశము భారత జాతీయత భారత స్వరాజ్యం అదే కాలంలో రామన్ గారికి కూడా నోబెల్ ప్రైజ్ వచ్చింది వారు హైదరాబాద్ కు రావడం వారిని ఎప్పుడు నైజాం కాలేజీ లో వారు ఉపన్యాసాలు చేయడం అప్పుడు అన్ని విద్యార్థి మహారాష్ట్ర కర్ణాటక తెలుగు మొదలైన విద్యార్థి సంఘాలు ఉండేవి వారికి అన్ని భాషల్లో సన్మాన పత్రాలు తెలుగు సన్మాన బాగా ఇష్టపడ్డారు రామన్ విశాఖపట్నంలో ఉండేవారుగా తెలుగు బాగా వచ్చేది అది నన్ను బాగా సంతోషపించింది తెలుగు వైపు కూడా మనం అభిముఖం కావలేదు సత్యమూర్తి గారు అప్పుడు మెడ్రాస్ యూనివర్సిటీ సిండికేట్ తో ఉండేవా ఆయన వస్తే కర్మ కాంగ్రెస్ వాళ్ళనిగా ఉన్న నిర్బంధాలు ఇక్కడ ఉండకపోయేవి నిజాం కాలేజీ ప్రిన్సిపాల్స్ ఆయన ఆహ్వానిచ్చేవా ఆయన ఉపన్యాసం నన్ను బాగా అప్పుడు పార్లమెంట్ లో ములాభాయి దేశాయ్ గారు మన లీడర్ ఆఫ్ ది పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీగా ఉండేవా వారు ఇక్కడికి అప్పుడప్పుడు ఏదో కేసుల సందర్భంగా రావడం లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పార్లమెంట్ లో ఉండడం వల్ల మా ప్రిన్సిపాల్స్ వాళ్ళు నిర్బంధాలు పెట్టబోయాడు ఆయన ఉపన్యాసం ఈ రెండు ఉపన్యాసాలు రావణ్ గారి తెలుగు అభిమానం ఇవి నన్ను బాగా ప్రభావితం చేసి మనం ఈ భాష సేవ దేశ సేవ కొంత చేస్తే బాగా ఉండేదన్న అభిప్రాయం మిమ్మల్ని మలుపు దిపడానికి మలుపు దిపడానికి రాజకీయంగా కూడాను నేను చెప్తుంది జవహర్ లాల్ నెహ్రూ వీళ్ళ పుస్తకాలు నేను నిజాం కాలేజీ నుంచి అప్పుడు స్టేట్ కాంగ్రెస్ సత్యాగ్రహం జరుగుతూ ఉండేది ఇక్కడ గోవిందరావు నాన్న మన రాజు నారాయణ రెడ్డి గారు మొదటి దట్టులో ఉండేవారు నారాయణ రెడ్డి గారి పైన నాకు అప్పుడు అభిమానం కుదిరింది యువకుడుగా ఉండేవాడు నన్ను బాగా చేసింది తర్వాత గాంధీ హరిజన్ పత్రికలో ఈ స్టేట్ పీపుల్స్ మూవ్మెంట్ గురించి రాసేవారు తిరువాంపూర్ గురించి వారు సిపి రామస్వామి గారి వ్యతిరేకంగా చాలా ఆర్థికలు రాస్తుండేవాళ్ళు ఇవి కూడా అక్కడ మీరు ఈ రకంగా జాతీయోద్యమంతో ప్రభావితమై కొన్ని కార్యకలాపాలు అవి చేస్తూ ఉన్నప్పుడు మీద ఇక్కడ ఏమన్నా నిర్బంధాలు అవి ఏమన్నా ఉండేది మెడ్రాస్ యూనివర్సిటీ కింద మేము చదువుకున్నాం గుస్వానియాలో ఉన్న నిర్బంధాలు మాకు లేకపోతే కొంచెం స్వేచ్ఛగా కొంచెం స్వేచ్ఛగానే కాంగ్రెస్ పత్రికలు చదవడము చేయడం తర్వాత నేను నాగ్పూర్ కు వెళ్ళినాం వెళ్ళినప్పుడు లా డిగ్రీ తీసుకోవడానికి వెళ్ళినాం అక్కడ గాంధీ గారిని మేము సేవాగ్రాహం వెళ్ళి గాంధీ గారిని చూడడం క్విట్ ఇండియా తీర్మానం చాలే రెండు నలభై రెండు ఆయన క్విట్ ఇండియా తీర్మానం చేసే సమావేశానికి వెళ్లే రోజు సేవాగ్రామం రైల్వే స్టేషన్ లో ఆయన ఆయన మూర్తి ఇది చూచి ఆకర్షితులం అయిపోయినాం ఈ విధంగా ఒకవైపు రాజకీయంగా ఒకవైపు సైబంగా కలిసిమెలిసి సాంస్కృతిక జీవనమే నన్ను డామినేట్ చేసింది రాజకీయంగా నాకు దృఢమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ స్టేట్ కాంగ్రెస్ తోటి ఆంధ్ర మహాసభతో జడ్జర్లలో మొత్తం స్టేట్ కాంగ్రెస్ జంబలాసం కేశవరావు గారి అధ్యక్షతలో వచ్చి ఆ దానికి నేను వెళ్ళినాను అక్కడ అందరితో అంతకుముందు కందిలో జరిగిన సభలు ఈ ఆంధ్ర సభలను వేయడం పత్రికలు పుస్తకాలను ఎక్కువ ఆకర్షించి ఇప్పటికీ నాకు చదువుకునే అలవాటు నేను ఏకాహిత్య ఉద్యమం తర్వాత సాంస్కృతిక ఉద్యమం ఈ ఆంధ్ర సారస్వ పరిషత్తు యొక్క దీని నేపథ్యం జాతీయోద్యమంతో సంబంధం కలిగి అఖిల భారత నాయకులతో ప్రేరితుడని ఇది చేసినప్పుడు ఇప్పటికీ నాకు అప్పటికీ ఇప్పటికీ తెలుగు భాష వికాసం పొందవల కానీ కరుణ భాషలతో సమానంగానే వికాసం పొందవరు తెలుగు భాష భారతీయ సాహిత్యంలో ఒక భాగం ఇండియన్ లిటరేచర్ ఇస్ వన్ నేను డిఫరెంట్ స్ట్రిప్స్ అన్న భావం నాకు అప్పుడు భారతీయత అనుబంధంగా ఉండవాలని ఉంటుంది తర్వాత నేను అప్పుడప్పుడు నా ఊర్ నుంచి లా డిగ్రీ తీసుకున్న తర్వాత నేను లాయర్ కావాలి నా ఏమనుకున్నప్పుడు అప్పుడు ఇక్కడ ఉద్యమం బలవత్తరమైంది స్టేట్ కాంగ్రెస్ ఉద్యమం లాయర్ కు కోర్టులు బైకాడ్ చేయడం నేను డిగ్రీ తీసుకొని తిరిగి రిజిస్టర్ కావడం బాగుండలేదు అనుకున్నాం అప్పుడప్పుడు హైదరాబాద్ కు వచ్చిపోతే నాకు తెలుగు కవిత్వం పైన ఆకర్షితం చేసిన వాళ్ళు రాయప సుబ్బరావు గారు సుబ్బరావు వాడుతూ అప్పుడు కలుస్తూ ఉండేవాడిని ఆయన కవిత్వం యొక్క శైలి నన్ను బాగా ఆకర్షింది అట్లా కవిత్వం రాస్తాడు ఉద్భుతంగా వస్తున్న రోజులు కాబట్టి అంతా అప్పుడు సుబ్బారావు గారి స్టైల్ బాగా తెలుగు శైలి చాలా ఆకర్షింది దేశభక్తి కవి దేశభక్తి కవిత్వం అదంతా చేసింది దీనికి అనుబంధంగానే దేశభక్తి కవి అదే రోజుల్లో హైదరాబాదులో ముగ్గురు నలుగురు వ్యక్తులు ఉండేవా ఒకరు మందుముల నరసింహరావు గారు నరసింహరావు గారికి తెలుగు దీనితోటి ఆయన మహాసభ్యక్తుండే రయ్యత్ పత్రిక తీసేవారు రయ్యత్ పత్రిక సంపాదకీయాలు నన్ను బాగా ఉత్తేజుకొని ఉర్దూలో రాసేవారు హైదరాబాద్ నుంచి వస్తుంది హైదరాబాద్ దినపత్రిక దినపత్రిక దినపత్రిక నరసింహరావు గారు ఆ రోజు చాలా ముఖ్యమైన మనిషి మేము వెళ్తే వాళ్ళతో గంటల కొద్ది కూర్చొని మాట్లాడుతుండే దేశము రాజకీయ సమస్యలు ఇది అని నరసింహరావు గారి ద్వారా నాకు ప్రతాపరెడ్డి గారితో పరిచయం అయింది ప్రతాపరెడ్డి గారి పరిచయం మాకు చాలా శాశ్వతమైన అనుబంధంగా చేసింది ప్రతాపరెడ్డి గారు మాడపాటి హనుమంతరావు గారు వీళ్ళందరూ కూడా నాతో అంటూ ఉండేవాళ్ళు వద్దండి ఈ రోజున మీరు ఒక చేయడం ఏమిటి మీరేదో దేశానికి భాషకు సేవ చేయడం మీ ఇంట్లో భూమి ఉన్నవాళ్ళు వ్యవసాయం చేసుకోగలిగిన వాళ్ళు నేను ఉద్యోగం చేయవద్దన్న నిర్ణయం అప్పుడు చేసుకున్నాను ప్రభుత్వ ఉద్యోగం మాత్రం చేయవద్దు దాని తర్వాత క్రమక్రమంగా అన్నింటిలో రావడం హైదరాబాద్ నగరంకి రావడం అంతా ఉర్దూమయంగా ఉండేది అప్పుడు తెలంగాణ అనే ఒక దినపత్రిక వస్తుంది ఆ దినపత్రికకు నేను ఎడిటర్గా ఉంటే బాగుండేదని మోడప్పటి హనుమంతరావు గారు నాకు ఉత్తరం రాసిన కానీ ఏదో నేను వచ్చి ఉండడం ఇష్టపడలేదు అది హైదరాబాద్ నుంచి వచ్చేదంటే హైదరాబాద్ నుంచే తెలంగాణ దినపత్రిక వచ్చేది మొదటి దినపత్రిక ఆ సంపాదకీయుడుగా సంపాదకుడుగా నేనుంటే బాగుండేది అనుకున్నారు నేనే అప్పుడు సుధర్లేదు అంటాం తర్వాత గోడకొండ పత్రిక దినపత్రిక అయిన తర్వాత ప్రతాపరెడ్డి గారు నన్ను ఆహ్వానించాను అప్పుడైతే నువ్వు రాకపోతే ఇప్పుడన్నా రావాలి అప్పుడు నిజంగా చాలా క్లిష్టమైన రోజు ప్రజాకారు ఉద్యమం ప్రకటించి షొయిబుల్లాహాన్ హత్య దినపత్రిక చేసిన రోజు అప్పుడు ఇంతమించుగా జేడుకు వెళ్ళిన దానికంటే ప్రమాదకరమైన పరిస్థితులు ఒక స్వాతంత్ర ఉద్యమం అని ఎంత దానికంటే తప్పేమి కాదు ప్రతిరోజు ప్రాణాల కేసు రూపెట్టుకొని వెళ్తూ ఉండేవాడిని ఆ హత్య చేసిన రోజుల్లో పోలీ సాక్షన్ అయిన ఇక్కడ ఉన్నాం యుత ప్రభుత్వం కావాలని అన్నా ఇదంతా అనుకునే రోజుల్లో మేము తీవ్రంగా భారత యూనియన్ లో హైదరాబాద్ ప్రవేశపోతే ఇక్కడ బాధ్యతాయుత ప్రభుత్వం పోలీస్ యాక్షన్ జరగడానికి ముందు అంటే పంతొమ్మిది వందల ముందు ఇక్కడ గ్రంథాలయోధ్యమం అనే పేరుతో కొంత జాతీయ సాంస్కృతిక చైతన్యానికి ప్రచ్ఛన్నమైన స్వాతంత్ర ఉద్యం తెలంగాణ గ్రంథాలయాలు స్వాతంత్ర పోరాడిన వాళ్ళందరూ అక్కడే శిక్షణ పొందినారు మేమందరం దాంట్లోనే వచ్చినాం వరంగల్ లో శాస్త్ర గ్రంథాలయం ఉండే దానికి నేను కార్యదర్శిగా ఉండి దాని రజితోత్సవం చేసినాం దానికి మన గాడిచర్ల హరితోత్సవరావు గారు మొదలైన వాళ్ళు ఈ విధంగా గ్రంథాలయోద్యం జాతీయోద్యం ఒక విధంగా సాహిత్య పత్రికలు పుస్తకాలు వీటన్నిటితోటి నేను బాగా కాంటాక్ట్ లో వచ్చిన మన ప్రతాపరెడ్డి గారు వీటందరినీ కొంచెం కవిత్వం నుంచి దూరం చేసినారు మీరు కవిత్వంలో పడిపోవద్దండి దేశానికి భాషకు అక్కడికి వచ్చే పనులు చేయవలసిందే తెలుగు భాష సారస్వతాల సేవకు అక్కడే నేను మొదటి నుంచి తెలుగు విద్యార్థిని కాకపోయినప్పటికీ ఇంగ్లీష్ ద్వారా చదువు మాకు కాలేజీలో నేను మీకు ఇంతకుముందే చెప్తున్నాను మహారాష్ట్ర కర్ణాటక తమిళ మలయాళు వీళ్ళందరూ మాకు చదువు చెప్పేసి టీచర్ చాలా గొప్పవాడు ఉండేవాళ్ళు అది టీచర్ వృత్తిలో ఉన్నాడు ఆ పాయింట్ నేను చాలా నొక్కి చెప్పవలసి వస్తుంది మాకు నిజాం కళాశాలలో మా ఉపాధ్యాయులు చెప్పిన చదివే ఈనాటికి నేనేమన్నా మనిషి నైనా అంటే అన్నిటికంటే ఎక్కువ ముగ్గురి పేర్లు నేను తప్పకుండా చెప్పవలసి వస్తుంది అరుణాచల శాస్త్రి గారు మాకు మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ గా ఉండేవాడు సిరుగురి హనుమంతరావు గారు మాకు పొలిటికల్ సైన్స్ చెప్పేవాడు ఎస్కే అయ్యంగారు గారు ఇకనామిక్స్ చెప్పవా నేను ఇంటర్మీడియట్ లో మ్యాథమెటిక్స్ బిఏ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ చదువుకున్నాను ఆ ముగ్గురు దగ్గర పాదాల దగ్గర కూర్చొని చదువుకోవడం వల్ల వారు వేసిన ఏమైనా వాళ్ళ పాద చూడడానికి నా మీద పడితే అది నేను మనిషిందని సగర్వంగా చెప్పుకుంటాను అరుణాచల్ శాస్త్రి గారు నాకు చాలా ఇన్స్పైర్ చేసిన ప్రతి అంటే మేము చదువుకున్నప్పుడు కూడా భారతీయ కుటుంబం ఏముంది హాస్టల్లో మాకు భారతీయ పుట్టిన హాస్టల్లో ఉండేవాడు మాకు చదువు చెప్పిన వాళ్ళు కూడా అన్ని భాషల వాళ్ళు అన్ని ప్రాంతాల వాళ్ళైనా అందువలన అఖిల భారత జాతీయతనే నన్ను ఎక్కువగా ప్రభావితం చేసింది చదువు సమయం ఇచ్చిన మాట కట్టి ఇక తర్వాత ఇక రాజకీయ పరిస్థితులు రాజకీయ వచ్చేసింది కాంగ్రెస్ పక్షాన నేను రెండు సంవత్సరాలు పార్లమెంట్ లో ఉన్నాను నేను ఉస్మానియా యూనివర్సిటీ విషయాల్లో చాలా శ్రద్ద తీసుకున్నాను ఉస్మానియా యూనివర్సిటీని హిందీ యూనివర్సిటీగా చేసి కేంద్ర ప్రభుత్వం తీసుకోలేను అది మించుమించుగా స్వాతంత్రాన్ని కొరకు ఎంత పోరాడినామో గ్రంథాలయాల కొరకు ఎంత పోరాడినామో దాని కొరకు దూరాను పోరాడవలసి వచ్చింది మేము పెద్ద మూమెంట్ నడిచినాం మా వాళ్ళందరూ నడుస్తు నేనే సెంట్రల్ ఫిగర్ గా నడిచినాం జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చినారు రేపు యూ చేస్తూ కూడా ఉన్నప్పుడు మేము రాయభారం వెళ్ళినాం ఆ రోజు మా మీద బాగా విరుద్ధిలోని పడ్డారు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు వారి ప్రక్కనే ఉన్నది కానీ చిత్రం అంటే అబుల్ కలాం ఆజాద్ గారు కాంప్రమైజ్ అయినారు వద్దు వాళ్ళంతా గట్టిగా వాదిస్తున్నప్పుడు మీరెందుకు కష్టపడతారు మొత్తం ఆ ఉద్యమం ఇది ఆ రోజులలో ఉస్మాని యూనివర్సిటీలో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ప్రధానంగా ఉర్దూ ఉండేది అనుకుంటాను ప్రధానంగా ఉర్దూ ఉండేది కడుమ భాషలకు స్థానం లేకపోయింది కనీసం సెకండ్ లాంగ్వేజ్ స్టేటస్ కూడా లేకపోతే తెలుగుకు అసలు ఏమీ ప్రాబ్లం లేకపోతే మెట్రికులేషన్ పరీక్ష కూడాను తెలుగు ద్వారా ఇవ్వడానికి వీలు లేకపోయింది అటువంటి పరిస్థితులలో మన బాలికా పాఠశాల నారాయణ కూడా బాలికా పాఠశాల పెట్టినప్పుడు తెలుగు ద్వారా మెట్రుకులేషన్ పరీక్ష వెంటే ఇక్కడ స్కోప్ లేకపోయిండదు సోనాకు వెళ్ళినాడు కరువాడు అది అది పోని ఇక్కడ తెలుగు పోలీసు చర్య తర్వాత తెలుగు ద్వారా మెట్రుకులేషన్ పరీక్ష మొదలైనవి విద్యా బోధన మేము కృషి చేయవలసి వచ్చింది సారస్వత పరిషత్ సారస్వ పరిషత్ ఉస్మానియాలో కూడా బిఏ ఇంటర్మీడియట్ డిగ్రీ లెవెల్లో సెకండ్ లాంగ్వేజ్ ను తెలుగు ఇన్స్ట్రడ్యూట్ చేయడానికి కూడా చాలా సృష్టియవలసి వచ్చింది చాలా కష్టపడ్డాము రాజేంద్ర ప్రసాద్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు వారికి మెమరాండం ఇచ్చిన అప్పుడు వైస్ ఛాన్సలర్ తో ఘర్షణ పడవలసి వచ్చింది ఆ స్ఫూర్తితో మేము విజయం పొందినామనుకోండి కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవద్దన్న దానికి మేము విజయం పొందినాం ఇక్కడ తెలుగు ప్రాంతీయ భాష విజయం తర్వాత నేను సెనేట్ లో ప్రవేశించి రిజిస్టర్డ్ గ్రాడ్యుయేట్స్ నుంచి ప్రవేశపెట్టి మేము తగినంత అంతకు ముందే ఉంటాను కానీ సంఖ్య ఎక్కువైంది తెలుగుకు ప్రాధాన్యం ఇవ్వడానికి తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడానికి తెలుగును ద్వితీయ భాషగా చేయడానికి తెలుగు ద్వారా అన్ని సబ్జెక్ట్స్ బోధించడానికి ఇదంతా మేము కృషి చేసినాం నేను సెనేట్ లో ఇరవై మూడు ఏంలు ఉన్నాను సిండికేట్ లో బా అందరికంటే ఎక్కువ టైం ఏండ్లు ఉన్నాను అనేక పర్యాయాలు యాక్టింగ్ వైస్ ఛాన్సర్ గా పనిచేసినా మన భగవంతం గారు మొదలైన సహకారం మాకు పెడిచింది ఉస్మానియా యూనివర్సిటీ అన్న కోటను కథలించడానికి మేము చాలా కృషి చేయవలసి వచ్చింది ఆంధ్ర సారస్వ పరిషత్ ద్వారా గారు ఉస్మానియాలో ఉండేవారు రిటైర్ అయిన తర్వాత మా ఉద్యమానికి మా వెంట ఉన్నారు ప్రతాప్ రెడ్డి గారు మాటపాటి హేమంతరావు గారు మొత్తం తెలంగాణ మీద అన్ని జిల్లాల మీద కూడా ఇక్కడ నుంచి మీరు చేస్తున్నటువంటి సాహిత్య సాంస్కృతిక ఉద్యమాల ప్రభావం పొందింది ఉస్మానియా డిగ్రీ కాలేజెస్ మన వరంగల్ లో డిగ్రీ కాలేజ్ అప్గ్రేడ్ చేయించడం అన్ని చోట్ల పఠించదు తెలుగు భాషకు సారస్య పరిషత్తు పరీక్షలు కూడా ఉపయోగపడ్డాయి ప్రైమరీ స్కూల్లో కూడా ఉర్దూ మీడియమే ఉండేది మా పరీక్షలు ఉత్తీర్ణులైన వారు టీచర్ దొరకకపోతే మా సారస్వ పరిషత్తు పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు కుధ్యాయులుగా ప్రవేశించినారు కొన్ని వేల మందికి ఉద్యోగాలకు వాళ్ళకి ఉపాధి లభించి ఉపాధి అటు జీవనోపాధి లభించడంతో పాటు ఈ తెలుగు భాషకు ప్రచారం కూడా జరుగుతుంది మేము ఫౌండేషన్ వేసినాం వీళ్ళందరూ లేకపోతే మేము ఎట్లా చేస్తాము మాకు టీచర్లేరన్న ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది ఈ విధంగా తెలుగు భాష సంస్కృత డామినేట్ చేసింది నా పొలిటికల్ లైఫ్ నుంచి దీనికే అంటే ఒక రకంగా చూసినట్లయితే రాజకీయ రంగం కన్నా కూడా సాహిత్య సాంస్కృతిక రంగాలకే మీ జీవితం ఇంటి నుంచి అయిపోయిందని చెప్పడానికి అవకాశం కంటే నా సమయం అంతా దీనికి ఇవ్వవలసి వచ్చింది లైబ్రరీ మూవ్మెంట్ సారస్వ పరిషత్తు ఉస్మానియా యూనివర్సిటీ ఈ వ్యవహారాలు గ్రంథాలయోద్యమం ఇక్కడ ఇండియా లైబ్రరీ కాన్ఫరెన్స్ చేసినప్పుడు నేను రిసెప్షన్ కమిటీ సెక్రటరీగా ఉంటేనే ఈ లోకల్ లైబ్రరీ హైదరాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థకు నేను చైర్మన్ గా ఉంటేనే ఈ ఉద్యమాలే నా సమయాన్ని ఇస్తున్నాయి ఆ తర్వాత మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఏర్పడి సాహిత్య అకాడమీ అంటూ మన పెదవాడ గోపాల్ రెడ్డి గారు వారి యొక్క నేతృత్వంలో ఒక మన ఒక సంస్థ ఏర్పాటు చేసిన తర్వాత మీరు నిర్వహించినటువంటి పాత్ర కూడా చాలా గణనీయమైనటువంటిది దాని గురించినటువంటి మీ అనుభవాలు జ్ఞాపకాలు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కాకముందే సకల భారత స్థాయిలో కేంద్ర ప్రభుత్వం రాధాకృష్ణన్ గారు ఉపరాష్ట్రపతిగా ఉండేది మౌలానా సాహెబ్ విద్యామంత్రిగా ఉండేది మూడు అకాడమీలు ఏర్పాటు చేసినారు ఢిల్లీలో అది అఖిల భారత సంగీత నాటక అకాడమీ సాహిత్య అకాడమీ లెక్త కళ అదే ఆదర్శంతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొదటి అకాడమీ సాహిత్య అకాడమీ దానికి మీరు చెప్పినట్టుగా గోపాల్రెడ్డి గారు అధ్యక్షుడుగా విశ్వనాథ సత్యనారాయణ గారు ఉపాధ్యక్షుడుగా నన్ను కార్యదర్శి కానీ ప్రధానంగా ఆ సాహిత్య అకాడమీ మొదలుకొని తుది వరకు నాకు దానితో సంబంధం ఏంటి నా అధ్యక్షుడిగా చివర విశ్వం తిని తర్వాత ఉపాధ్యక్షుడైనా సాహిత్య అకాడమీ పక్కన చాలా వర్క్ జరిగింది నాలుగైదు పుస్తకాలు వచ్చినాయి వృత్తి పద కోశాలు పద ప్రయోగ కోశాలు ఎవరు చేయనటువంటి పని పూర్వమైనటువంటి పని ఆ వృత్తి పద కోశాల వల్ల అంతకుముందు మన నిగంతువుల కెక్క నలభై వేల పదాలు కొత్తగా మనం చేయడం జరిగింది చాలా గొప్ప కృషి జరిగింది మనకు ఉన్నటువంటి నిధులేమో చాలా తక్కువ తక్కువ జరిగిన పని ఎక్కువ అన్నటువంటిది అది అందరూ అంగీకరించడం వీటి తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పడిన తర్వాత కూడా దానితో సంబంధం ఉన్నటువంటి పై అధికారులు వైస్ సాహిత్య అకాడమీ అపూర్వమైన కృషి చేసినది అని అన్ని సభల్లో వారు బహిరంగంగా చెప్పడం జరుగుతుంది మిగతా రాష్ట్రాల్లో ఉన్న సాహిత్య అకాడమీతో తోలు కూడా మన ఆంధ్రప్రదేశ్ యొక్క సాహిత్య అకాడమీ చేసినటువంటి కృషి తెలుగు సాహిత్యానికి చాలా ఎక్కువ అన్నటువంటి విషయం చాలా మంది ద్వారా వేసిన వాణ్ణి కనుక చాలా గొప్పదని చెప్పకుండా బాగా చేసినావనే నేను మీకు మనవి చేయవలసి వస్తుంది అపూర్వమైనటువంటి విషయాల సాహిత్య అకాడమీ ద్వారా తర్వాత మీ సాహిత్యం స్వయంగా మీరు రచించినటువంటి గ్రంథాలు ఆయా గ్రంథాలు రచించినప్పుడు మీకు వచ్చిన ప్రేరణ ఉదాహరణకు మీరు పచ్చ కావ్యం ఒకటి రచించారు అలాగే సారస్వత నవనీతం సుప్రసిద్ధమైనటువంటి ఈ సారస్వత తర్వాత యాభై ఏళ్ళ జ్ఞాపకాలు మీ యొక్క అనుభవాలన్నీ కూడా ఒక రకంగా అది మీ జీవిత చరిత్ర అని చెప్పవచ్చు ఆ రకంగా మీ యొక్క అనుభవాలు జ్ఞాపకాలు అవన్నీ కూడా ఉన్నవి తర్వాత తెలంగాణ జాతీయోద్యమం గురించి మీరు గ్రంథం రచించినారు ఈ గ్రంథములు రాయడానికి సంబంధించినటువంటి ఒక పుస్తకానికి మీకున్నటువంటి ఆ నేపథ్యం దాని గురించి కొద్దిగా నాకు తెలుగు కవిత్వం మీద నా అంతట నేనే క్రియేటివ్ లిటరేచర్ పూర్తిగా చదువుకున్నానండి ప్రతాపరెడ్డి గారు అప్పుడప్పుడు నాకు ప్రబంధాలు వినిపించేవారు సుబ్బారావు గారు నాకు కొంచెం ప్రేరణ ఇచ్చేవాళ్ళు ఈ విధంగా కవిత్వంలో తర్వాత నాకు తెలుగు వచనం బాగా దిద్ది చేస్తామన్న నా కోరిక ఒకటి ఉంటారు బలపల్లి అనంత శర్మ గారు వేలూరు శివరామశాస్త్రి గారు వాళ్ళ వచన రచనల గురించి నేను వచన రచన చేస్తే బాగా ఉండేది అయితే పూర్తిగా సాహిత్య విమర్శ పరిశోధనాత్మకం కాకుండా ఒక విధమైనటువంటి సమీక్షాత్మకమైన గ్రంథాలు రాయవలను అని నేను నా సారస్వతనం అని విమర్శక వ్యాసాలు రాయడం జరిగింది ఇక్కడ జాతీయోద్యమాలన్నిటి గురించి కూడా ముఖ్యమైన విషయాలు తెలుపుకోవాలనేటువంటి రాసింది నా యాభై సంవత్సరాల జ్ఞాపకాల్లో నేను చేసిన పనికి ప్రాధాన్యమే ఇవ్వలేదు నేను ఎంతమంది ప్ర సంబంధం కలిగిందో నా సకలాంధ్ర దేశంలో ఉన్న కవి పండితులందరితోటి సురప్రాద కృష్ణమూర్తి శాస్త్రి గారి దగ్గరించి శ్రీశ్రీ గారి వరకు బాగా స్నేహం ఉండేది వారందరూ నన్ను ఇష్టపడ్డారు విశ్వనాథ సత్యనారాయణ మొదలైన వారు ఈ విషయాలను పురస్కరించుకొని నేను కొన్ని గ్రంథాలు రాయవలసి వచ్చింది విద్యారంగంతో పాటు సాహిత్య రంగము గ్రంథాలయోద్యమరంగ మూడీ ఉండనే ఉన్నది నేను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి చాలా రోజులు సభ్యుడిగా ఉంటుంది కాంగ్రెస్ వాళ్లే నన్ను రాజ్యసభకు కూడా పంపించింది ఇప్పుడు నాన్ కాంట్రవర్షియల్ గా మిమ్మల్ని ఫలానా రాజకీయ పక్షం వల్ల ఏ ముద్రా లేకుండా కేవలం ఒక సారస్వత మూర్తిగా లేకపోతే ఒక సాహిత్య వ్యక్తిత్వం కలిగి సాంస్కృతిక చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి గానీ సమాజం చూస్తున్నది కానీ మిమ్మల్ని ఒక ప్రత్యేకంగా ఫలానా రాజకీయ పట్టానికి చెందిన వారు అన్నట్టు స్వచ్ఛమైన అలాంటప్పుడు ఈ తరము వర్తమానమైనటువంటి ఈ జనరేషన్ ఏదైతే ఉన్నదో ఈ తరానికి మీరు ఇవ్వదవచ్చినటువంటి సందేశం ముఖ్యంగా సాహిత్యవేత్తలకు కానివ్వండి అటు రాజకీయ రంగంలో ఉన్న వారికి కానివ్వండి సాంస్కృతిక రంగంలో ఈనాడు వర్ధిష్ఠువుల చైతన్యంతో కృషి చేస్తున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు వారి గైడ్ లైన్స్ గా మీరు వివరించినటువంటి మెసేజ్ లాంటిది సందేశం లాంటిది ఏదైనా ఉంటే అది కూడా రెండు మాటలు చెప్పగలను అండి నేను మొదలై ప్రారంభించినప్పటిగా భారతీయతకు ఎక్కువ ఇవ్వలేదు అఖిల భారతీయ సాహిత్యం అంతా మన రాధాకృష్ణ గారు చెప్పిన మాటని ఇంతకుముందు కూడా నేను చెప్పినాను ఇండియన్ లిటరేచర్ ఇస్ వన్ దో రిటన్ ఇన్ స్క్రిప్ట్ అని ఆ భారతీయతను భారత జాతీయతను పరిపుష్టము చేసే రచన రావాలి ఇటీవల కొంత నైతిక స్థాయి కూడా దిగజారిపోతుంది అది రాజకీయ రంగంలో దిగజారిపోయింది నిన్న మన ఉపరాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ గారు ఓపెన్ యూనివర్సిటీ కాన్వెసేషన్ తుది మాట చెప్పిదారే నైతిక విలువలు తగ్గిపోయింది ప్రతి భారతీయ పౌరవి మీద అది రాజకీయ రంగమే కానివ్వండి సాహిత్య రంగమే కానివ్వండి ఈ నైతిక విలువ పడిపోతుంది ప్రాంతీయత మన భారతీయత భంగం కారాదు అఖిల భారతీయ స్థాయిలో ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేషన్ చేస్తుంది మనం మొదటి నుంచి మన వాంగ్మయము ఇదంతా భారతీయ స్థాయిలోనే మన మతము సంస్కృతి భారతీయం దానికి అనుగుణంగా మన సాహిత్యం అందవలము మన నైతిక స్థాయి దిగుజారిపోతే మన భవిష్యత్తు అంధకారం అనే ఆ నైతిక స్థాయికి తోడ్పడే సాహిత్యాన్ని ఆధునిక సాహిత్యవేత్తలు సృష్టించాలి కవులు గాని సాహిత్యానికి ప్రయోజనం వైదిక యుగం నుంచి అదే ఉండేది లోకంతో మనకేమిదో ఆ టైపు కవిత్వానికి మనకు ఉన్నటువంటి ఆదర్శం ఏమిటంటే అనో భద్రా క్రతవో ఎంతు విశ్వత ఆ ప్రపంచంలోనే అన్ని దిక్కుల నుంచి ఉన్నటువంటి ఉదారమైన భావములు గొప్ప గొప్ప భావములు మా ఎదురు మా ఎందుకు పసరించు కాక అన్నటువంటి ఉపనిషత్వ వాక్యాలను దృష్టిలో పెట్టుకొని మీ జీవితం సాహిత్య జీవితం అంతా కూడా సాంస్కృతిక జీవితం నడిచినప్పుడు ఆధునికయుగానికి మీరు ఇచ్చే సందేశం కూడా రచాత్మకమైన కావచ్చు కానీ అది సమాజ కళ్యాణానికి కూడా తోడ్ అట్లా లేకపోతే కేవలం దానికి ఉపదేశం కూడా ఉండాలి సాహిత్యానికి ఆ ఉపదేశం కేవలం ఒక ప్రాంతానికి లేదా ఒక దేశానికే కాకుండా సమస్త మానవాళికి పనికి ఒకసారి ప్రాంతంలో ఏదన్నా అవసరం అయితే ప్రాంతానికి మనం తగినటువంటి హితవు వాడు అవుతాం భారత జాతీయతకు అనుగుణంగా మన భాషలు అభివృద్ధి చెందవలని నేను మనవి మనవి చేసిన ఒక భాష అభివృద్ధి ఇంకో భాష అభివృద్ధికి ఆటంకం కారాలి నేను తెలుగుకు ఇంత సమయం ఇచ్చినప్పటికీ హైదరాబాద్ లో ఉన్న అన్ని ఉర్దూ సంస్థల్లో వాళ్ళ కాలేజెస్ అన్నిట్లలో నేను సభ్యుడిగా ఉన్నాను ఉర్దూ భాష కూడా వికాసం పొందవాలని అనుకునేవాడు దానికి దీనికి విరోధమే దేని స్థానం దానికి ఉర్దూ భాషలు నేను ప్రేమించందు చదివినాను తెలుగు సాహిత్యాన్ని అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో నేను ఉర్దూలో తెలుగు సాహిత్య చరిత్ర రాయడం జరిగింది దాని హిందీ వర్షన్ కూడా రావాలని నేను అనుకున్నాను చదువుకున్న ఉత్తరాది వాళ్ళ ఉత్తరాది కూడా హిందీ వర్షన్ వస్తే బాగా ఉంటుంది మొదటి భారత జాతీయ ప్రబోధితదైనాను ఇప్పుడు కూడా భారత జాతీయత పరిపోషకం కొరకే ఈ పుస్తకాలు రాయడం జరిగింది అది ఇక ముందు కూడా ఇట్లానే కృషి చేయవలసి వస్తుంది మైనారిటీస్ భాష దానికి మనం తగినంత ప్రాధాన్యం ఇవ్వవలసిందే మన భాషకు అది ఆటంకమేమి కాదు ఇది మీది భారతీయ దృష్టి కలిగి ఉండటం వల్ల ఏ భాషను తక్కువగా కించపరిచూడటం గానీ లేదా ఒక భాష ప్రత్యేకమైన దిమానాన్ని పెంచుకోవడం గానీ ఎన్నడూ జరగలేదు అన్నది సాహిత్య జీవనాన్ని బాగా పరిశీలించుకున్నట్టయితే స్పష్టంగా ఉన్నది ఆ అఖిల భారతీయ దృష్టి మిమ్మల్ని ఒక వ్యక్తిగా గాక ఒక సంస్థగా రూపొందించింది అన్నటువంటి విషయం మనకు సుస్వస్థం అవుతున్నది భావితరాల వాళ్ళకి మీ జీవితం వెలుగుబాటగా ఉండి మీ యొక్క సాహిత్య సాంస్కృతిక రాజకీయ జీవితం వాళ్ళకి ఎంతో చైతన్యవంతంగా ముందు ఈనాడు ముఖ్యంగా వర్తమానమైనటువంటి ఈ యుగంలో జీవిస్తున్నటువంటి యువత ఏదైతే ఉన్నదో దానికి మీ యొక్క సాహిత్య జీవితం మీ యొక్క తెలంగాణ జాతీయ ఉద్యమం మొదలైనటువంటి గ్రంథాలలో లేకపోయినట్టయితే యాభై ఏళ్ల జ్ఞాపకాలు మొదలైనటువంటి మీ గ్రంథాలలో ఉన్నటువంటి జీవిత విశేషాలు ఇవాళ స్ఫూర్తినిచ్చి అఖిల భారతీయ స్థాయి నేషనల్ ఇంటిగ్రేషన్ దీనికి బాగా దోహదం చేసినట్లయితే సంతాపకుడ ఈ జాతి ప్రదర్శనకు చాలా ఉపయోగకరంగా ఉండి, సార్ధకమవుతుందని మన భావిచానికి అవకాశం ఏర్పడుతున్నది. రామంజిరావు గారు మీ సమయాన్ని ఇచ్చి ఈ కార్యక్రమ నిర్వహణకు మీరు తోడ్పడ్డందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు సమర్పిస్తున్నాం. నమస్కారంండి. ఇంతవరకు సజీవ స్వరాలు శీర్షికన సాహిత్య వేత్త దేవలక్ష్మి రామనాథరావు గారితో పరిచయం}^{(1)} ఉన్నారు. పరిచయకర్త డాక్టర్ ఎం శివప్రసాద్ ఈ కార్యక్రమం పంతొమ్మిది వందల ఎనబై ఎనిమిది సంవత్సరంలో ప్రసారమైన కార్యక్రమ పునఃప్రసారం సజీవ స్వరాలు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది